మలినంగా చెలించే విషయాలలో నిర్మలంగా నిలుపుతూ క్రమంగా మానుష జన్మలో అందుకొని విచారణకు అక్కరకు వచ్చే వరకు ఎరుకును నిలుపుతున్నది చూడండి ఎంత పొడుగు స్టేట్మెంట్ మన పరిణామ క్రమం అంతా చెప్పేశారు ఇప్పుడు ఇందులో అనేక మెహర్ బాబా చెప్పారు దగ్గర నుంచి వచ్చేవారు ఆ బాబును ఇప్పుడు కాదురాయన భూమి ఏర్పడటంతో మొదలైంది ఈ సృష్టి అక్కడి నుంచి మొదలై జీవ సృష్టికి వచ్చింది జీవ సృష్టి నుంచి నాలుగు అండజ సృష్టి స్వేదజ సృష్టి జరాయుజ సృష్టి ఇలాగా ఉద్భిజ సృష్టి నాలుగు సృష్టిలు ఏర్పడ్డాయి మంటమాట విత్తనాలు ద్వారా వచ్చిన వాళ్ళు గుడ్ల ద్వారా వచ్చిన వాళ్ళు పిల్లలుగా పుట్టిన వాళ్ళు ఇలా రకరకాలుగా సృష్టి పరిణామం చెందింది ఈ చెందిన పరిణామంలో ఎనభై లక్షల జీవరాశుల జీవ సృష్టి వచ్చింది అది కూడా నీలాగనే వ్యవహరించిన ఆహార నిద్రాభయం ఐదునాలతో కానీ స్వరూప జ్ఞానాన్ని గుర్తుపట్టగలిగే బుద్ధి వికాసం ఉన్నటువంటి ఉపాధి రాలేదు అది ఎప్పుడైతే వచ్చేసిందో ఆ మానవ ఉపాధి దానికొన్న కెపాసిటీ ఉపాధికే ఉంది అసలు కెపాసిటీ బుద్ధి వికాసం అన్న కెపాసిటీ దాంట్లో ఉంది అదేం చేసింది తనను తాను గుర్తించుట అన్న పనిలో పడింది తన స్వరూప జ్ఞానాన్ని గుర్తించడం అనే పనిలో పడింది అది ఎన్ని పనులు చేసినా చెయ్యకపోయినా ఆ ఉపాధి ద్వారా ఒక పని మాత్రం గ్యారంటీగా చేస్తోంది ఏమిటది తనను తాను గుర్తించుట ఎందుకని తనను తాను గుర్తించడానికి తగిన ఉపాధి ఈ ఉపాధి మనం ఈ ఉపాధిలోకి వచ్చి తనను తాను గుర్తించడం అన్న ఒక పనిని పక్కకు పెట్టేసామనుకోండి అప్పుడు ఈ ఉపాధి యొక్క పారమ్యం పరిమితి పోయింది ఎలా పోయింది కూడా పోయింది ఎందుకని మిగిలిన ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మిగిలిన పనులన్నీ చేస్తున్నాయి ఈ ఒక్క పని తప్ప మానవోపాధి ఒక్కటే ఈ ఒక్క పని చేయగలుగుతుంది కానీ మానవుడు వ్యవహారశీలమై ఏం చేశాడు ఇప్పుడు తన యొక్క సంస్కారానుగుణ్యంగా తన యొక్క వాసనగుణ్యంగా తన యొక్క వృత్తిని అనుగుణంగా తన యొక్క విషయానికి అనుగుణంగా కామ కర్మ భోగ వాసన సంస్కార వృత్తి సమూహాలతో వ్యవహరించడం మొదలుపెట్టాడు ఈ ఆరు సమూహాలు పనిచేయాలి అంటే నీకు విద్య ఉండాలి అవిద్య ఉండాలి అవిద్యను కనుక దూరం చేసామనుకోండి అప్పుడు విద్యే మిగిలి ఉంది అవిద్యని దూరం చేయడానికి ఉపయోగపడేదానికే విద్య అని పేరు చీకటిని దూరం చేయడానికి ఉపయోగపడేదానికే ప్రకాశం అని పేరు చీకటి చేత చీకటి ఎట దూరం చేస్తాం చేయలేం కదా అజ్ఞానం చేత అజ్ఞానాన్ని ఎట దూరం చేస్తాం చేయలేం కదా కాబట్టి జ్ఞానం చేత నువ్వు నీ అవిద్యను పోగొట్టు కారణోపాధి అయిన అవిద్యని గనక జ్ఞానంతో స్వరూప జ్ఞానంతో పోగొట్టినట్లయితే ఈ కాల కర్మ భోగ కామ కర్మ భోగ వాసన సంస్కార వృత్తి సముచ్చయమైనటువంటి సూక్ష్మ శరీరం సహజంగా రద్దయిపోతుంది ఈ అవిద్యా శరీరం ఉన్నంత వరకు ఈ సూక్ష్మ శరీరం రద్దు కాదు నీకు స్వరూప జ్ఞానం నిర్ణయంగా తోచేంత వరకు నువ్వు నిలకడగా ఉండేంత వరకు స్వరూప జ్ఞాన నిష్టలో నిత్యముగా నిర్మలముగా ఉండేటంత వరకు నీకు ఈ అవిద్యా శరీరం పనిచేస్తూనే ఉంటుంది కారణదేహం పనిచేస్తుంటుంది కారణదేహం పనిచేస్తే తప్పక సూక్ష్మ శరీరం కామము కర్మ భోగము వృత్తి సంస్కారము వాసన అనే ఆరు విభాగాలతో వ్యవహారశీలం అవుతుంది ఈ ఆరు విభాగాలతో వ్యవహారశీలమైనటువంటిది తప్పక నిన్ను కర్మను ప్రేరేపించి కర్తృత్వ బుద్ధి కర్తవ్యతా బుద్ధితో ఉండవలసినటువంటి వాడు కర్తృత్వ బుద్ధిలోకి వచ్చేస్తుంది సపోజ్ ఒక ఒక దేవాలయానికి ట్రస్టీగా పెట్టామనుకోండి ఏదో జన్మ పుణ్యవశాన ఈ జన్మలో ఆయన ఏదో ట్రస్ట్ లో భాగంగాను లేకపోతే అదేమంటారు ధర్మాధికారి వారి వారి పోస్ట్ పేరు ధర్మాధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు కదా దానికి ధర్మాధికారి అలాగే ఆ ఆ మెంబర్ ఎవరు నిర్వహణ చేయడం ఎట్లా కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు దీనికోసం మెంబర్ని వేసేవనుకోండి వేస్తే అది ఎలా లభించింది ఆయనకి అనేక జన్మలలో అనేక వాసనా బలంతో ఇలాంటి ఉత్తమ కర్మ చేస్తే బాగుండు నేను ఈశ్వరుడికి సేవ చేస్తే బాగుండు అనే బలమైనటువంటి కాంక్ష లోపల ఉండిపోవడం వల్ల ఒక జన్మలో లభించింది ఆ కాంక్ష ప్రభావం చేత ఈ జన్మలో లభించింది అనుకోండి సరే ఆయన ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఆ కార్యక్రమంలో ఉన్నారనుకోండి ఇప్పుడు అక్కడ ఏమైపోయింది ఏమండి ఈశ్వరుడికి ఇవాళ రోజున ఫలానా సేవ ఇదిగో ఫలానా ఉభయం ఇదిగో ఫలానా ప్రసాదం ఇదిగో ఫలానా విశేష సేవ ఇలా ఏవో ఉంటాయి అక్కడ అర్చనాది కార్యక్రమాలలో వాటి అన్నింటిలో వీళ్ళు పాల్గొంటూ ఉంటారు చేస్తూ ఉంటారు వీళ్ళ కోసం వాళ్ళు అర్చకులు ఎదురు చూస్తూ ఉంటారు అర్చకులు వీళ్ళు అర్చకులు చెప్పినట్టు వీళ్ళు వీళ్ళు చెప్పినట్టు అర్చకులు ఇలా వ్యవహారంలో జరిగిపోతూ ఉంటుంది ఏవండి అల్టిమేట్గా ఇవాళ రాత్రి మళ్ళా నిద్రపోయలే ఇప్పుడు నిద్రపోయేటప్పుడు ధర్మాధికారిగా నిద్రపోయే అవకాశం ఉందా ట్రస్ట్ మెంబర్గా నిద్రపోయే అవకాశం ఉందా అర్చకుడుగా నిద్రపోయే అవకాశం ఉందా నీ గాఢ నిద్ర అవస్థలో